పుది కుదిపుస్తూరుని పరాభవం తిరువనంతపురంలో కూడా విద్వాంసుల సభ జరిగింది అప్పటికే మధ్వాచార్యుల గురించి విస్తృత ప్రచారం జరిగి ఉండటం వల్ల అనేక మంది పండితులు ఆ సభకు విచ్చేశారు అక్కడ కూడా బ్రహ్మ సూత్రాల అర్థాల వివరణ సాగింది జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని ఆవిష్కరించటమే వారి వాదన సకల శాస్త్రాల సారం శ్రీహరి సర్వోత్తమ తత్వమే శాస్త్ర ప్రతిపాదనకు ఆర్జుడైన బ్రహ్మ శ్రీహరి మాత్రమే అన్నది ఆయన బాదన సారాంశం ఆ సభకు వచ్చిన వాదుల్లో కుదిపుస్తూరు ఒకరు ఆ ప్రాంతంలో ఆయన అతి ప్రముఖుడు శంకరుల వారి ఆయన గురించి ప్రచారంలో ఉంది ఆయనకి మధ్వాచార్యుల బాధన సమర్థనీయంగా అనిపించలేదు ఆయన వాదాన్ని వాదంతో ఎదుర్కోవడానికి బదులు ఒక కొత్త వ్యాఖ్యానంతో దాడి చేశారు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయకుండానే సూత్రార్థం చెప్పడం మహాఅపచారం అంటూ ఆయన మీద విమర్శనాస్త్రాలు సన్నిహించారు పూర్ణప్రిజ్ఞలు ఈ వాదనకి మన్నహాసనం చేశారు అలాగే తప్పకుండా నా ఆలోచనలను మీరు స్పష్టంగా ఆవిష్కరించమంటున్నారు గనక తప్పకుండా సూత్రాలకు భాష్యం రాస్తాను అయితే నా వాదన నేను వినిపించడానికి భాష్యం రాయడానికి సంబంధం ఉన్నట్లు నిర్ధారించే రాజశాసనమేది లేదు సుమా అని స్పష్టం చేశారు నిజమే కదా అనుకున్నారు పండితులంతా అప్పటికే అద్భుత దేహ కాంతిని శాస్త్రాల్లో వర్ణించిన మహాపురుష లక్షణాలను ఆయనలో చూసిన ఆహుతులంతా సూత్రార్థాన్ని పూర్ణ ప్రజ్ఞలు వర్ణించడమే ఉచితమన్న నిర్ణయానికి వచ్చేశారు జ్ఞానానికి దేహ లక్షణాలకి సంబంధం ఉంది అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి దేహం ఎంత సలక్షణంగా ఉంటుందో అంతగా ఆ వ్యక్తుల్లో అంతటి గురుత్వం ఉంటుంది అలాంటి సలక్షణాలు మొత్తం ముప్పై రెండు వాటిలో ఇరవై నాలుగు లక్షణాల కన్నా తక్కువ కాని అంతకన్నా ఎక్కువ లక్షణాలు ఉన్నాయంటే అది దైవత్వానికి సంకేతం వింశ లక్షణతో విష్ణుతత్వాన్ని బ్రహ్మాండ పురాణం స్పష్టంగా నిర్వచించింది ఇరవై ఎనిమిది లక్షణాలు పొందిన వారు గరుడ శేష రుద్రులు ముప్పై లక్షణాలు పొందిన వాళ్ళ సాక్షాత్తు రుజువులు బ్రహ్మవాయువులు రుజు పుంగవులు అంతటి విశిష్ట లక్షణమే పూర్ణప్రిజ్ఞుల వ్యక్తిత్వం అందుకే అక్కడ పండితులు ఆయన్ని స్థుతించారు కానీ ఈ విషయాలేవి తెలుసుకునేందుకు కుదిపుస్తూరు ప్రయత్నించలేదు ఆ కోరిక కూడా లేదు తనకు తెలిసిందే లక్షణం విశ్వాసం కలవారు పూర్ణప్రిజ్ఞులు చిరునవ్వుతో చెప్పారు మీ హృదయం ఎంత విశాలమైందో చూడండి అది సలక్షణం కాదు దుర్లక్షణం కానీ ఈ వ్యాఖ్యను కుదిపుస్తూరి సహృదయంతో స్వీకరించలేకపోయారు పైగా పూర్ణప్రజ్ఞుడి దండాన్ని ముక్కలు చేస్తాను అని శవసం చేసి మరీ అక్కడి నుంచి నిష్క్రమించారు ఆ తర్వాత పూర్ణ సందర్శించిన క్షేత్రం కన్యాకుమారి ఇది మూడు సముద్రాల సంగమం కావటం వల్ల స్వయంగా ఆవిర్భవించిన కన్యాకుమారి క్షేత్రంగా ప్రచారంలోకి రావటం వల్ల అత్యంత విశిష్టమైన ప్రదేశం వాదిరాజుల వారి వర్ణన ప్రకారం కన్యాకుమారి సాక్షాత్తు మహాలక్ష్మి బలరామదేవుడు ఈ ప్రాంతంలో తీర్థయాత్ర చేసినట్లుగా భాగవత పురాణంలో ఉంది అందుకే ఇంకా ఇలా చెప్పబడి ఉంది అరణ్యభాస కాలంలో అర్జునుడు ఒక ఏడాది పాటు తీర్థయాత్ర చేసి చివరికి సుభద్రాదేవిని పరిణయం ఆడుతాడు ఈ తీర్థయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తాడు అప్పుడు సాగర సంగమంలో స్నానం చేస్తున్నప్పుడు ఐదు మొసళ్లు అతని పాదాలు పట్టుకుంటాయి ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల మొసళ్లుగా మారిన అప్సర స్త్రీలు అక్కడ అర్జునుడి పాదాలు పట్టుకోగానే శాప విముక్తి చెందారు అర్జునుడే కాదు భీమసేనుడు మిగతా పాండవులు కూడా మరో సందర్భంలో ఆ ప్రాంతాన్ని సందర్శించారు ఆ తీర్థంలోనే ఇప్పుడు మధ్వాచార్యులు కూడా స్నానం చేశారు ఆ తీర్థానికి పవిత్రత తిరిగింది రామేశ్వరంలో చాతుర్మా చాతుర్మాస్య దీక్షాకాలం సమీపించే నాటికి పూర్ణప్రజ్ఞుల వారు రామేశ్వరం చేరుకున్నారు బంగాళాఖాత తీరంలోని రామేశ్వరం విచిత్రమైన విశిష్టమైన క్షేత్రం రాముడివలన వలన వైష్ణవులకు శివుడి వలన శైవులకు కూడా ఇది ప్రీతిపాత్రమైన క్షేత్రం ఇక్కడ రామేశ్వరుడి రూపంలో వెలిసిన లింగం శ్రీరాముడు ప్రతిష్ఠించింది రామేశ్వరంలో చాతుర్మాసీక్ష కాలంలో పూర్ణ నిత్యం ప్రవచనాలు సాగించారు రావణ సంహారంలో శ్రీరాముడి నిర్దోషత్వాన్ని గుణ నిర్ధారించే బ్రహ్మ సూత్రాలను ఆయన ప్రవచనాల లక్ష్యంలో ఒకటి సమీపంలోని ధనుష్కోటికి వెళ్లి సేతు నిర్మాణం జరిగిన చోట స్నానం చేశారు రామాయణంలో ఆ సేతు నిర్మాణ కాలంలో హనుమంతుడి సారథ్యంలో రామనామ స్మరణతో ప్రతిధ్వనించి పునీతమైన ప్రదేశం అదే ఇప్పుడు మళ్లీ మధ్వాచార్యులు చాతుర్మాస కాలంలో ప్రతిరోజు విద్వాంసులతో సభ జరిగేవి ఆ సభలకు వివిధ శాస్త్రాలలో నిష్ణాతులైన పండితులు ఇచ్చేవారు వాళ్లంతా తల వారే ఎప్పటిలాగే ప్రతి సభలోనూ వాదోపవాదాలు జరిగేవి చివరికి విజయం పూర్ణప్రిజ్ఞులనే వరించేవి క్రమంగా మధ్వాచార్యులు నిజంగా పూర్ణప్రిజ్ఞులే అన్న విషయం ఆ పండితులకు కూడా నిర్ధారితమవుతూ వచ్చింది ఆ సమయంలోనే కుదిపుస్తూరి కూడా రామేశ్వరం వచ్చి త్యాతర్మాస దీక్షలో కూర్చుని మధ్య మధ్యలో మధ్వాచార్యుల పిలిపించి సూటిపోటి వ్యాఖ్యానాలు సంధిస్తుండేవారు నేరుగా మధ్వాచార్యులతో ఎందుకు తలపడరు ఒక సమయం వచ్చింది మధ్వాచార్యులకు కుది పుస్తూరి ఎదురుపడ్డారు మధ్వాచార్యులు నిలదీశారు నా దండం ముక్కలు చేస్తామని ప్రతిజ్ఞ చేశావు గదా ఇదిగో దండం దీన్ని విరగబడతావా లేక నీ అజ్ఞానాన్ని అంగీకరిస్తావా నిజానికి పూర్ణ ప్రజ్ఞలకు కావలసింది కుది పుస్తూరిని అవహేళన చేయడం కాదు కానీ అతనుల్లోని అర్ధరహితమైన శపథాలు చేసి అసర ప్రవృత్తిని తొలగించటం కానీ ఈ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు కుది రామేశ్వరంలోని పండితులకు పూర్ణ గురించి ప్రతికూల ప్రచారం చేయటం ప్రారంభించారు కానీ అప్పటికే పూర్ణ ప్రవచనాల వల్ల ప్రభావితులైన పండితులు అప్పటికప్పుడే మధ్వాచార్యుల దగ్గర శిక్షరికం స్వీకరించారు కుది పుస్తూరి ప్రచారం గాలి బుడగలా తేలిపోయి చాతుర్మాశ్యం పూర్తిగానే మధ్వాచార్యులు ఉడుపుకి వెళుతూ వెళ్తూ మధ్యలో శ్రీరంగంలో విడిది చేశారు పురాణాలలో చెప్పబడిన అష్ట స్వయం క్షేత్రాలలో మొదటిది శ్రీరంగం ఇక్ష్వాకుల కులదేవత అయిన శ్రీరంగనాథుడు ఇక్కడి దైవం శేషతల్పం మీద ప్రబళించి ఉండే శ్రీ మహావిష్ణువు ఇక్కడ శోహస్కరంగా దర్శనమిస్తూ ఉంటుంది విభీషణుడు నిత్యం ఈ మూర్తిని గుప్తంగా ఆరాధించేవాడని చెప్తారు సప్త చిరంజీవుల్లో ఒకడుగా ఖ్యాతి చెందిన వాడు విభీషణుడు అలాంటి చిరంజీవుల్లో ఒకరు హనుమంతుడు శ్రీరంగనాథుడి దివ్య మంగళ రూపాన్ని ఎన్నిసార్లు ఎంతసేపు చూసినా తనివి తీరదు కావేరీ తీరంలో వెలిసినందువల్ల ఈ నది గాలుల చేత నిత్యం సేవింపబడుతూ ఉంటాడు చల్లటి గాలి అంటే పవనుడు అలా వాయుదేవుడి చేత నిత్యం సేవింపబడుతుండేవాడు శ్రీరంగనాథుని దర్శించి శ్రీరంగంలో కూడా పండితోత్తములతో వాదోపవాదాలు చేసి తాను ప్రతిపాదిస్తున్న సారంపై వారిని ఒప్పించి తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరారు మధ్వాచార్యులు తిరుపతిలో ఆనంద తీర్థులు భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం తిరుపతి స్వయంగా ఆవిర్భవించిన ఎనిమిది క్షేత్రాల్లో ఇది కూడా ఒకటమే ద్వాదశ పురాణాల్లో పంచరాత్రురాణాల్లో వర్ణించబడింది అంజనాదేవి హనుమంతుడిని పుత్రునిగా పొందడం కోసం పన్నెండు సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేసిందని కూడా చెప్తారు భారతంలో అరణ్యవాసకాలంలో అర్జునుడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ తిరుమల క్షేత్రాన్ని దర్శించడం కూడా పురాణాల్లో చెప్పబడింది చతుర్యుగ పర్వతము నాలుగు యుగాలుగా వెలిసెల్లుతున్న పర్వతం అని కూడా ఈ తిరుమల క్షేత్రానికి పేరు ఈ కొండ మీద స్వామి పుష్కరిణి అన్ని తీర్థాల్లోకి అత్యంత అధికమైనదని చెప్తాను రామకృష్ణుల రూపానికి ప్రతిగా భగవంతుడి ఇక్కడ శ్రీనివాసులు అని పేరుతో విడిశాడు వైష్ణవేతులలో గాని హరిదాసుల్లో గాని జ్ఞానులు అని చెప్పబడే వారు ఎవరినైనా ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారు ఎవరూ లేరు ఇక్కడ శ్రీనివాసుడికి జరిగే బ్రహ్మోత్సవాలలో స్వయంగా బ్రహ్మదేవులే పాల్గొంటారని ప్రతీతి భారతదేశంలో జరిగే మహోత్సవాలలో ముఖ్యమైనది ఈ తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని కూడా మధ్వాచార్యులు దర్శించారు ఆ స్వామి దర్శనంతో పర్వశించి అనేక విధాలుగా ఆస్తుతించారు ఆనంద తీర్థవరదే దానవారణ్యపకే జ్ఞానదాయన సర్వేశే శ్రీనివాసే స్న అక్కడ నుండి సమీపాన ఉన్న సువర్ణముఖీ నదీ తీరాన ఒకప్పటికి అగస్యాశ్రమానికి వెళ్ళారు తాచేంద్రం పూర్వస్వర్ణముఖీ తటే ఎత్ర బ్రహ్మశిలామధ్యే అగస్ తపసా పశ్చాద్గయా సాన్నిధ్యమత్రై ా ఈశాన విష్మాదిదేవాది మాతరిష్ావిశతి కలౌ అవర్తీయ వసనామా విధే అవాపతపస పుణ్య ప్రీత్యా చాగస్యోగిన అవర్తీయ వనశ్చత్రునామా విధే అవాపతపస పుణ్య ప్రీత్యా చాగచయోగిన తిత పుణ్యే చాతుర్మాస్యం కరిష్యతి సత్యాస్త్రం పద్మతీర్థ అధిహాగత ఈ ఆధారాలన్నీ బ్రహ్మపురాణంలో ఉదహరింపబడ్డాయనే శ్రీ విజయేంద్ర స్వాముల రచించిన మధ్వార్ కంఠకోద్ధారణలో ధ్రోపరచబడింది ఒకప్పుడు అగశ్యముని తపస్సు వల్ల ఈ సువర్ణముఖి నదీ తీరానికి గయ సాన్నిహిత్యానికి ఉన్న పవిత్ర చేకూరింది ప్రజల కోరిక మేరకు మధ్వాచార్యులు ఆ సువర్ణముఖి తీరంలో బ్రహ్మశిల అనే ప్రదేశంలో చాతుర్మాస దీక్ష చేపట్టారు ఎప్పటిలాగానే చాతుర్మాస దీక్షలో జ్ఞాన కార్యం కూడా మొదలైంది మధ్వాచార్యులు ప్రవచన కౌశల్యంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పండితులను ఆస్తికులను ఆకర్షించారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు ఆయన ప్రవచనాన్ని విని ఆనందించే శ్రోతల్లో ఒక సన్యాసి అపారమైన తేజస్సుతో వెలిగిపోతున్నారు ఆయన అత్యంత శ్రద్ధతో ప్రవచనాన్ని వింటూ ఆనందప్రవేశుడవుతున్నారు చాతుర్మాసం జరిగిన నాలుగు మాసాల్లోనూ ఒక్కరోజు కూడా మానకుండా ఆయన ప్రవచనానికి హాజరయ్యేవారు ఇంటికి ఆయన ఎవరు చాతుర్మాస్య దీక్ష ముగింపుకు వచ్చిన రోజున మధ్వాచార్యులు ఆయన్ని శ్రోతలకు పరిచయం చేశారు వీరు సుఖముని రుద్రదేవుని అవతారం ఈయన భాగవత పురాణ ప్రసారం చేయడంలో నిష్ణాతులు ఈయన నివాసం పద్మ దగ్గర ఒక ఆశ్రమం కేవలం బ్రహ్మసూత్రాల అర్థాన్ని విశిష్టతను తెలుసుకోవాలనే కోరికతో ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నారు ఈ పరిచయ వాక్యాలతో శ్రోతల మధ్వాచార్యుల మహిమ ఎంతో గొప్పది అని ఆనందపడ్డారు శ్రీమూష్ణంలో దండ తీర్థం స్వయంగా ఆవిర్భవించిన క్షేత్రాల్లో శ్రీమూష్ణం ఒకటి ఇక్కడ భగవంతుడు వరాహ రూపంలో దర్శనమిస్తాడు మూల విగ్రహం భూ వరాహమూర్తి అయితే ఉత్సవమూర్తి మాత్రం యజ్ఞ వరాహం ఈ యజ్ఞ వరాహాన్ని ఇలా స్తుంచారు తస్య్ఞరాహస్ విష్టోత్తరమిత ప్రణాయం ప్రమో నమ అక్కడ నిత్య పుష్కరిణి అత్యంత పురాతన సరోవరాల్లో ఒకటి దాని విశిష్టత ఏమిటంటే ఆ పుష్కరణి తీరంలో అశ్రద్ధ వృక్షము ఆ వృక్షం యొక్క నీడ పుష్కరిణి నేల మీద పడటం వల్ల ఆ నీటికి వచ్చిన పవిత్రత ఎంత గొప్పదంటే అందులో స్నానం చేస్తే సమస్త వ్యాధులు హరించుకుపోతాయని పురాణాల్లో ఉంది అలా వివిధ పుణ్యక్షేత్రాలని దర్శించడం ద్వారా ఒక భాగవత దర్శనం చేశారు మధ్వాచార్యులు అప్పటి నుంచి ఎవరు ఏ తీర్థం సందర్శించినా అవి పురాణాల్లో మాత్రమే అయి ఉండాలి అన్న నియమాన్ని సూచించారు తన సుదీర్ఘ దక్షిణ భారత యాత్రలో పుణ్యక్షేత్రాల్లో నివసిస్తున్న సాధు సంతతికి తత్వాన్ని బోధిస్తూ తన అవతార కార్యాన్ని నిర్వహించుకునేవారు అప్పట్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మధ్వాచార్యులు ఎప్పటిలాగే ఒక రోజున భిక్షకు వెళ్లారు ఎతులు ప్రతిరోజు భిక్ష చేసి మాత్రమే భుజించాలి వాళ్లకు సొంతంగా వంట చేసుకునే హక్కు లేదు ఎందుకంటే వంట వార్పు పెట్టుకుంటే జ్ఞాన సాధన కుంటుబడుతుంది సన్యాసాన్ని సాగించేదే జ్ఞానకార్యం కోసం బ్రహ్మచారుల జ్ఞానకార్యం జ్ఞానాన్ని ఆర్జించడం కోసం సన్యాసుల జ్ఞానకార్యం జ్ఞానాన్ని సమాజమంతా ప్రసన్నం చేయడం కోసం అందువల్ల వారు మధుకర వృత్తి సాగిస్తుంటారు ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక సన్యాసి తన మొత్తం భిక్షని ఏదో ఒక ఇంటి నుండే అడిగి తీసుకుని పోకూడు ఏడు ఇళ్లు తిరిగి భిక్ష స్వీకరించాలి రోజు ఒక కొత్త ఇల్లు ఎత్తుకుంటూ వెళ్ళాలి ఇలాంటి సమయంలో ఒక ఇంటికి భిక్షకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఆమె దూరం నుంచి మంచినీటిని చాలా ప్రయాసపడి మోసి వస్తున్న దృశ్యాన్ని మధ్వాచార్యులు చూశారు ఆమె గర్భిణి ఆమె ఇల్లు ఎత్తైన ప్రదేశంలో ఉంది ఆమె మధ్వాచార్యుల్ని చూస్తూనే భక్తి స్వాగతిస్తూ ప్రార్థించింది ఈ ప్రాంతంలో నాకు మిగతా వాళ్లకు కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది ఇందువల్ల అందరం బాధపడుతున్నాం ఇదే సమయంలో నా భర్త ఊర్లో లేరు అందువల్ల నీకు భిక్షను నేను వెంటనే ఏర్పాటు చేయలేకపోయాను క్షమించండి మధ్వాచార్యుల హృదయం పట్ల జాలీకరుణతో నిండిపోయింది ఆయన వెంటనే తన చేతిలో ఉన్న దండంతో నేలను కుట్టారు అద్భుతం ఆయన దండంతో కొట్టిన చోట నేల పగిలి జలం చిన్న పైకెగిసింది చూస్తుండగానే అక్కడ దండ తీర్థం ఉద్భవించింది అలా మధ్వాచార్యులు సృష్టించిన దండ తీర్థాల్లో ఇది మూడవది ఇప్పటికీ శ్రీమోష్ణంలో ఊరు బయట వత్తాకార బాటలో ఈ దండతీర్థం కనిపిస్తుంది పురాతన కాలంలో దాని ఒడ్డిన ఒక మారుతి మందిరాన్ని కూడా నిర్మింపజేశారు అప్పటికి ఆ ప్రజలకి ఆ నీటి సమస్యకు శాశ్వత నీటి పరిష్కారం లభించింది జనస్య కృష్ణాద్విముఖస్య దైవ కధర్మశీల సుధుపీత్య అనగ్రహోేహ చరంతిమానం భూతాని భవ్యాని జనార్దనస్ నిజానికి ఆ మహిళ సామాన్య వ్యక్తి కాదు ఆ రూపంలో నున్న వసుపత్ని కారణాంతరాల వల్ల భూలోకంలో జన్మించింది మధ్వాచార్యుల సంచార కాలంలో ఇలా లోకోద్ధారణకు ఆమె కారణమైంది వరాహ మంత్రాల ఆవిష్కరణ శ్రీమోష్ణం నుంచి వెళ్ళేటప్పుడు ఆయనకు యోగి కనపడ్డాడు అతను వరాహ వరాహస్వామి ఉపాసకుడు చాలా త్వరగా వరాహ మంత్రాలని నేర్చుకున్నాడు మంత్రశాస్త్ర కోవిదుడు కూడా అతను తెలుసుకున్న వరాహ మంత్రాల సంఖ్య ముప్పై అందువల్ల అతన్ని అహంకారం ఆవరించింది మధ్వాచార్యుని చూసిన వెంటనే అతను తన మంత్ర సామర్థ్యం గురించి గర్వంగా చెప్పుకున్నాడు మధ్వాచార్యులు మందహాసనం చేస్తూ స్వామి నీకు అన్ని వరాహ మంత్రాలు తెలుసు చాలా గొప్ప విషయం అది నీ భాగ్యం కూడా కానీ నిజానికి వరాహ మంత్రాల సంఖ్య ఇంకా చాలా ఉంది ఈ మాటలు వింటూనే ఆ యోగికి గర్వభంగం అయింది తనకు తెలిసిన దానికన్నా ఎక్కువ వరాహ మంత్రాలు ఉన్నాయని వాడి ఎరిగిన స్వాములు ఎదురుగా ఉన్నారని స్పృహ కలగటంతో అతనికి ప్రపంచం కొత్తగా తెలుసుకున్నట్లు అయింది అతని మంత్రసిద్ధికి ఫలితంగా అతనికి మధ్వదర్శన భాగ్యం కలిగింది మధ్వాచార్యులు ప్రపంచాన్ని చూస్తున్నటువంటి అనుపమానమైన యోగులు తత్వజ్ఞానంతో పాటు తంత్రశాస్త్రం కూడా ఆయనకు కుట్టినొప్పింది అయితే ఆ తంత్రశాస్త్రం యొక్క విశ్వరూపాన్ని అక్కడ ప్రకటించటం అసాధ్యమైనది ఆయనకు తారసపడిన యోగి ఒక్క వరాహ మంత్రాల్లో మాత్రమే సిద్ధి పొంది ఉంటే వీరు సకల మంత్రాల్లోనూ సిద్ధి పొంది ఉన్నారు మధ్వాచార్యులు తెలుసుకున్న మంత్రాల సంఖ్య ఏడు కోట్లు అని మంత్రాలయ రాఘవేంద్ర తన ప్రాతః సంకల్ప గర్జనలో వర్ణించారు సంసిద్ధ సప్త కోటి మహామంత్రాం విష్ణు సహస్రనామ శతార్థ కథనం తిరిగి పయస్విని నదీ తీరంలోని ఆడూరు చేరుకున్నారు అక్కడ మహారింగేశ్వర ఆలయం ఉంది ఆ ఆలయానికి అపారమైన ఖ్యాతి ఉంది మార్గ మధ్యంలో అనేక దివ్యక్షేత్రాలను సందర్శిస్తూ వెళ్తూ ఉంటే దారిలో ఆయనను చూసిన ప్రజలు ఆ వర్చస్సుకి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు అంతటి తేజస్విని గురించి అంతకుముందు వాళ్ళు విని ఉండలేదు చూసి ఉండలేదు అయితే అప్పటికే ఆయన గురించి విని ఉన్న విద్వాంసులు చాలామంది ఆడూరుకి చేరుకున్నారు వాళ్ళు సామాన్య పండితులు కారు శిక్షా, వ్యాకరణ ఛందస్సు నిరుక్తం జ్యోతిష్యము కల్పము అనే ఆరు కోణాల్లోనూ ఋగ్వేద ఇదురు వేదాలను అవపోసణ వాళ్ళు వేదార్థ నిర్ణయంలో సునిశ్చితమైన అధ్యయనం చేసిన వాళ్ళు కళాపూర్ణ చంద్రుడిలా భాషిస్తున్న మధ్వాచార్యుల ముఖార బంగారం లాంటి శరీర ఛాయ అసాధారణ వాగ్ధాటి వాళ్ళని విపరీతంగా ఆకర్షించాయి విద్వత్సభ ప్రారంభమైంది రత్నాలు లాంటి విద్వాంసుల మధ్య పూర్ణ కాంతితో మధ్వాచార్యులు మెల్లగా విద్వాంసుల ప్రతినిధి ఒక లేచి నిలబడ్డారు మధ్వాచార్యులను ఉద్దేశించి ఇలా అన్నారు ఆర్య ఐతరేయ శృతిలో ఉన్న ఈ సూక్తం అర్థం మీ ద్వారా వినాలని మా కోరికగా ఉంది అనుగ్రహించండి అలాంటి శ్రోతలు ఉన్నప్పుడు చేసే ప్రవచనమే కదా జ్ఞానకార్యం మధ్వాచార్యులు చెప్పడం ప్రారంభించారు గంభీరమైన స్వరం శిక్షాశాస్త్రానికి అనుగుణమైన ఉచ్చారణలతో ఆ తేజస్వి ఆ సూక్తానికి అర్థాన్ని వ్యాకరణాది వ్యాఖ్యానాన్ని వ్యక్తం చేస్తుంటే విద్వాంసులైన శ్రోతలంతా చెవులప్పగించి వింటూ ప్రవశించిపోయారు ఆ ప్రవచనంతో శ్రోతలంతా తన్మయత్వం చెందారు ఎంతటి అపూర్వమైన అర్థం చెప్పారు ఈయన బృహస్పతి వంటి వాడు ఇలా అర్థం చెప్పగలిగారు అంటూ ఆనందపడ్డారు అయినప్పటికీ వాళ్లకి అప్పటికే తెలిసి ఉన్న మరొక అర్థం ఏమిటి వాళ్లు ఈ సందేహం లేవనెత్తారు మధ్వాచార్యులు వివరణ ఇచ్చారు అవును మీరు విన్న అర్థమూ ఉంది నేను చెప్పిన అర్థమూ ఉంది ఈ రెండింటికీ భిన్నమైన మరొక అర్థం కూడా ఉంది అది వైదిక సాహిత్యపు గొప్పతనం కనిష్ట అర్థాలు మూడు వేదాల కన్నా గొప్పది మహాభారతం దానికి పదేశీ అర్థాలు ఉన్నాయి ఇక విష్ణు సహస్ర ప్రతి నామానికి కనీసం వంద అర్థాలు ఉన్నాయి ఈ వివరణ పండితులను సంభ్రమాశ్చర్యాలలో ముంచింది ఒక పక్కన వాళ్ళకి మధ్వాచార్యుల వాదాన్ని గెలవాలని ఆరాటం మరో ఇంతటి లోతైన భావార్థాలు ఈయనక మాత్రమే తెలిసింది కదా అన్న ఆశ్చర్యం అయినా వారు వదలలేదు మీ వాదాన్ని నమ్మటం ఎలా అని ప్రశ్నించారు మధ్వాచార్యులు మందహాసం చేశారు సరే నేను వివరిస్తాను నేను వివరించిన దాన్ని మీరు నాకు అప్పగించాలి అలా చేయగలిగితే మీరే గెలిచినట్లు అన్నారు ఇంతమంది పండితులం ముండగా అదేమంత కష్టమైన విషయం అనుకున్నారు ఆ నియమానికి అంగీకరించారు మధ్వాచార్యులు తమ అర్ధ వివరణ ప్రారంభించారు ముందుగా విష్ణు సహస్రనామాల్లో విశ్వం అన్న పదం తీసుకున్నారు ఆ వివరణ ఇలా సాగింది విష్ ప్రవేశే అన్న ధాతువు నుంచి విశ్వ శబ్దం ఉత్పన్నమైంది దానికి అర్థం విష్ట అంటే జ్ఞాన రూపం ఇదే పదం గతి వృద్ధ్యో అన్న మరో ధాతువు కూడా మూలం దాని దీని అర్థం వినాశ్రయతి అయింది వినాశ్రయతి అంటే గరుత్మంతున మూలంగా సంచరించేవాడు నిత్య పూర్ణుడైన అని విశేషణం విశ్వ శబ్దానికి మరికొన్ని అర్థాలు కూడా ఉన్నాయి విశ్వ అన్నది వాయుదేవుడి పేరు వాయుదేవుడి అంతర్యామి అవటం వల్ల విష్ణువుని విశ్వ అంటారు విశ్వ అన్నదే భగవంతుని విశ్వ తైదశ ప్రాజ్ఞ తురీయ అన్న నాలుగు రూపాలలో మొదటిది ఆ విశ్వ రూపంతో భగవంతుడు చైతన్య ప్రేరకుడుగా ఉన్నాడు ఇలా సాగిపోతోంది మధ్వాచార్యుల వారి అర్థ వివరణ అదొక అనర్గళమైన భాషణ ప్రవాహం విద్వాంసులు వింటున్నారు క్రమంగా మధ్వాచార్యులు ఇస్తున్న అర్థాల సంఖ్య పెరిగిపోతోంది వాళ్ళల్లో వాటిని జ్ఞప్తించుకునే శక్తి తగ్గుతోంది ప్రతి పదానికి అనేక అర్థాలు ప్రతి అర్థానికి వ్యాకరణంలో గల ఆధారాలు స్మృతుల సాగిపోతూనే ఉంది అప్పటికే యాభై అర్థాలు పూర్తి చేశారు ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నారు క్రమంగా ఆ పండితుల్లో అప్పటి తమకు ఉందనుకున్న పాండితి ప్రకర్ష పట్ల ఆత్మవిశ్వాసం సన్నగిడుతోంది తాము అవుపోసట్టిన వేద వేదాంగాల తర్క వేదాంతాది శాస్త్రాల విజ్ఞానం ఏ మూలక అర్థం కావటం లేదు కానీ తమకు తెలియని విజ్ఞాన సముద్రపు లోతుల్ని మధ్వాచార్యుల వారు మధించారని మాత్రం అర్థమవుతోంది ఒక దశలో వాళ్ళంతా ఒకరి ముఖాలకు చూసుకుని మౌన సంకేతాలు చేసుకుంటూ లేచి నుంచిన్నారు మధ్వాచార్యులకు నమస్కరించారు ఆచార్య దేవతలకు మాత్రమే సాధ్యమైనంతటి అపూర్వ ప్రతిభ మీది ఇది సాధారణ మనుషులకు సాధ్యమయ్యే విషయం కాదు మీరు సర్వజ్ఞులంద మాకు అర్థమైంది మిమ్మల్ని పరీక్షించాలనుకోవడం మా అవివేకం దయచేసి మమ్మల్ని క్షమించండి అంటూ వారు మధ్వాచార్యుల వాదాన్ని అంగీకరించారు ఆయనకు శిష్యులయ్యారు పండిత మండలి అంతా మూకుమ్మడిగా మధ్వాచార్యులకు శిష్యులుగా మారిన ఈ సన్నివేశం పూర్ణప్రజ్ఞ మరో విజయం అలా విష్ణు సహస్రనామమే సర్వశ్రేష్టమైన సహస్రనామం అని మధ్వాచార్యుల వాదనతో నిర్ధారణ అయింది సహస్రనామాల్లో ప్రతిపాదించబడిన విష్ణువే సర్వోత్తమ దేవత అని కూడా నిరూపితమైంది మధ్వాచార్యుల నుంచి విష్ణు సహస్రనామార్థ నిధిని సంపాదించుకున్న విద్వాంసులంతా కలిసి తమ దగ్గరే భిక్ష స్వీకరించవలసిందిగా ఆ గురువును కోరారు దానికి మధ్వాచార్యులు ఇలా జవాబిచ్చారు ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయమే లేదు కదా అలాంటి స్థలంలో భిక్ష స్వీకరించకూడదన్నది మా వ్రతం వాళ్లకి అర్థమైంది వెంటనే వాళ్లంతా కలిసి మధ్వాచార్యుల్ని అర్థించారు ఆచార్య మీరే ఇక్కడ విష్ణువుని ప్రతిష్ఠించండి ఈ ప్రదేశాన్ని వైష్ణవ క్షేత్రం చేయండి ఆలయం నిర్మించే బాధ్యతను మాకు వదిలేయండి వాళ్ల కోరిక ప్రకారమే విష్ణు ప్రతిష్టాపన అక్కడ మధ్వాచార్యుల చేతల మీదుగా జరిగింది అదొక చారిత్రాత్మక దైవఘటన